ంగ్ ప్లే మహాగణుడు మహోన్నతుడు ఉన్నతులైనటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ మా జీవితాల్లో మరొకరు దినాన్ని ఇచ్చి ఆయుష్ పొడిగించి ఆరోగ్యం ఇచ్చి మా తండ్రి మీ మహిమ కొరకు బ్రతుకున్నట్లుగా భాగ్యము ప్రసాదించినందుకు కృతజ్ఞత స్తోత్రములు వందనములు తెలియచేస్తూ ఉన్నాం ఎందుకు ఎవరికి పనికిరాని కొనగాని మా జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉండగా ప్రత్యేకంగా మాయందు ఇంత శ్రద్ధ కలిగి మా మీ ప్రేమను మాకు మానకు చూపిస్తూ ఉన్నందుకు మళ్లీ మళ్లీ మా మీద జాలి పడుతున్నందుకు మీకు కృతజ్ఞతలు ఉన్నాయని ఈ సమయంలో ఈ ప్రార్థన సమావేశంలో మా సహోదరులందరం కలిసి ప్రారంభిస్తూ ఉండగా మాతో ఉంచండి నీ ఆత్మ నడిపింపు ఉంచండి నా తండ్రి ఎవరెవరైతే మా జాయిన్ కాలైపోయారో వాళ్ళు వెసులుబాటు మా ప్రభావం బట్టి వారు మధ్యలో జాయిన్ అవడానికి వారికి సహాయం ఇచ్చేయండి కృభ చూపించండి నాయన మరి ఏ విధమైన అభ్యంతరములు ఆటంకములు లేకుండా దయచేసి సహాయం నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా కృభ చూపించండి నాయన మీకు ఉన్న తండ్రి మరి ప్రార్థన చేసే బిడ్డలకు ఆత్మ అభిషేకంతో నింపి మరి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం చెప్పని అభిషేకించి నాకు మాకు అవసరమైనటువంటి మాటలు వినిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నడిపించేటువంటి దాసులకి కావలసిన జ్ఞానం అనుగ్రహించి ఏ విషయాలు కొరకు ప్రార్థించాలో ఏమిటో మీరే ఆలోచన అనుగ్రహించి నడిపించండి మహిమ పనులు సమస్త కార్యక్రమాల నామ మహిమ కొరకు జరుగునట్లుగా సహాయం ఇచ్చమని పరిశుద్ధాత్మ మీ అధ్యక్షత మీ నడిపింపులో జరిగించమని మమ్మల్ని మీ పాదాలను మటుకు తగ్గించుకుని నామము ఆకాశం యేసు ప్రభు నామలు అడిగి నాము తండ్రి పాట ఎవరన్నా ఒక ఇన్స్పిరేషన్ పాడొచ్చు టాన్ చదివిన పాట అల్లే లుయాడద పాడేదా అనే పాట రైట్స్ గుడ్యాడేదాడేదా ప్రభు నిన్ను స్తుతించే దొనియాడెదన్ అన్నీ వేలలయందు నా నిన్ను పూజించి కీర్తింతను అన్నీ వేలలయందు నా నిన్ను పూజించి కీర్తింతను ప్రభువా నిన్నోనే కోనియాడెదన్ పాడేదా ప్రభు నిన్ను కొని ఆడేదల్ వాదో నరవే చువే వాదన మూలానిచ్చి నెరవేర్చు వాడ నీవే నమ్మ కమైనా దేవా నన్ను కాపాడువాడు నీవే నమ్మ కమైనా దేవా నన్ను కాపాడువాడు నీవే కొని పాడేదా నో కొని నిను నిను ఎందు వారి ప్రభులు నా జీవన్ ప్రభుత్ నా జీవం పువ్నివే ప్రభు అడేనా అల్లే వ్యాపడెదా రంగు నిన్ను కొనియాడెదా కష్టముల తినే ప్రియముఖబరి జనో కానీ ప్రియ మియో తో నిరకె జీవితన నా జీవం బోగే నీ కొర కే జీవితన నా జీవం బోగ నేవే నే కొడ అల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొనియాడేదం అల్మీ వేళ లయ నిన్ను పూజించి కీర్తినో అల్ మీ వేళ నిన్ను పూజించి కీర్తిను ప్రభువా నిన్ను కొని ఆడేదం ప్రభు నిన్ను కొని ఆడేదం సంపత్ గారు చెప్పండి ఆ ఇది కరోనా వైరస్ గురించి ప్రార్థించండి ఓకే దాదాపు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు మూడు లక్షల మంది చనిపోయారు ఇండియాలో కూడా అది బాగా విజృంభిస్తుంది నిన్న మన తెలుగు మన తెలంగాణలో మన ఇండియాలో మొత్తం ఐదు వేల మంది ఇది రికార్డ్ అంట ఇప్పటివరకు ఇంతమంది ఒక రోజు అవ్వలేదంట సో అది ఏం సూచిస్తుంది బాగా పెరిగిపోతుందని సో అది కట్టుబడి లాగిన చూపించి అది ఆస్తుత చేయడం ప్రార్థన చేయండి ఎందుకంటే అంతసారి ఎఫెక్ట్ అవుతున్నారు ఇంతమంది చనిపోయారు వారి కుటుంబాల గురించి దయచేసి మరియాన్ని మాకు దయచేసారు సమయాన్ని బట్టి సన్నతను బట్టి ప్రసన్నతను బట్టి పరిశుద్ధను బట్టి చెల్లించున్నాము ఈ వాచ్యము పాదములకు వెలుగు దీపంట్లుగా స్తోత్రములు తండ్రి నేను చేతులెత్తి సాధించుటా సాయంకాల నైవేద్యం వల్ల అనుసరించి న్యాయము తప్పక తప్పని సరస్వతులు మొత్తం నీతి మంత్రులు వందనాలు మొత్తం అమ్ముకుని వారి కార్యంలో నెరవేర్చుదేవాళ్ళు నూతన ఆత్మలు పుట్టించుదేవా స్తోత్రములు మొత్తం లేని ఆరాధనకు కీత్రిగా ందుకు వందనాలు మాత్రండి మా ప్రాణం నుంచి దేవే స్తోత్రములు నిరంతరం స్తోత్రండి ప్రేమల తండ్రి పరిశీలిత ఉంటుండగా మాత్రండి పరిశీలించి పరీక్షించిన దేవ స్తోత్రములు మొత్తం అభివృద్ధి పొందుడించిన దేవ వందనాల మొత్తం తప్పించి దేవ మా తండ్రి వందనాలు మాకు ఎన్నవేల ఆదరణ కర్తగా ఉన్న స్తోత్రులు మంచి దేవ స్తోత్రములు మన యొక్క పాతాలను యొక్క తాళపు చేతోత్రములు మహిమా నిరీక్షణకై ఉన్న దేవ స్తోత్రములు యదార్థవంతులకు ముఖ దర్శనం చేయి దేవ స్తోత్రములు అటువంటి రక్షణ దిన మందు దేవా దేవాలి రోగములను ధరించిన దేవా స్తోత్రములు రోషము గల దేవ స్తోత్రములు రాతి గుండెలు తీసి మాంస గుండెను దేవానికి స్తోత్రములు విరిగిన ఉదయం గల వారికి ఆసలు ఉన్నారు విశ్వాసాలు కట్టముల దేవము అటువంటి శాంతి అనుగ్రహించే దేవ స్తోత్రములు ఆకాశం చేసిన దేవాలని సరే సరికి ఆత్మవైన దేవాలని వందనములు గర్వకాలము సాక్షిగా ఉన్న దేవ మహోన్నత మహోపకారీల మమ్మల్ని జీవించి ప్రదేశం రక్షించుకున్న గొప్పతల్లి మీకే ఉందనాలి మొత్తం బట్టి మొత్తం ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ విపత్కరమైనటువంటి జాతీయ విపత్తును బట్టి మనం ప్రార్థిస్తున్నాము ఇట్టి వైరస్ ద్వారా మరి అనేకులు వేదన ఆవేదన మరియు ప్రాణాలను అర్పిస్తున్నారు మా తండ్రి అవి జరిగించి మనం అడుగుతున్నాము మాత్రం ఏ మాత్రం మేము ప్రార్థించగలము ఆపదలలో కాపాడేదేవా అవసరాల నిమిత్తం సహాయం చేసే దేవ మీకు మాతండ్రి కోవిడ్ విరీతిగా బలోపేతంగా మరి వ్యాప్తి చెందుతుండగా మాత్రండి వైరస్ను ఆధికట్టమని ప్రార్థించగలమని మాత్రం ఆ యొక్క మీకు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి కొన్ని నాకు చెల్లిస్తున్నాము బలపరిచి నామర్చకు మీ యొక్క ఉత్తమ నామని బట్టి కొన్ని చెల్లిస్తున్నాము నెలకొన్నటువంటి వేలు వరకు వ్యాప్తి చూస్తున్నాము తండ్రి అనేకులు ఇంతగానో బాధపడుతున్నారు ప్రభుత్వాలు వారి ప్రయత్నం వారి చేస్తున్నారు ప్రజానికానికి ఆహారము అందించమని నీతి వసతిని సదుపాయములను వారికి దయమే ఈ యొక్క వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ యొక్క ప్యాకేజ్ చేయమని అతను ఈ రీతిగా మనం రక్షించమని అతన్ని పబ్లిక్ హెల్త్ అతన్ని ఈ రీతిగా మరి ఎవరైతే మరి అస్వస్థతో అనారోగ్యంతో ఆకలితో అనుమతిస్తున్నారు ప్రార్థిస్తున్నాం మాత్రం వ్యాధి మాత్రం ఈ యొక్క కోవిడ్ ద్వారా మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి డాక్టర్స్ బట్టి నర్సెస్ ని బట్టి పారామెడికల్ దాన్ని బట్టి మళ్ళీ చెల్లించున్నాం మొత్తం రాష్ట్రము ప్రపంచము పాలన విధానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదరించి కాచి కాపాడు మొత్తాన్ని మీరే సహాయం చేయమని ఈ యొక్క ఉన్నతమైన నామని బట్టి అడుగుతూ ఎవరు అమ్మ తండ్రి అవునా మనం కంటిన్యూ చేసేద్దామా సో సంపత్ బురగర్ ఎస్ ఎవరు నీ దగ్గర ఎవరున్నారు విజయ్ ఉన్నాడా విజయ్ విజయ్ మరి విజయ్ ఓకే నువ్వు ఈ కరోనాతో పోరాడుతున్న వారి గురించి ప్రార్థన చేయి అంటే ఈ దాన్ని కట్టడి చేయడానికి డాక్టర్స్ నర్సెస్ పారామెడికల్ తర్వాత మున్సిపల్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ చాలా కష్టపడుతున్నారు సో వారు జ్ఞానంతో తెలివితోటి బలంతో పనిచేయలాగిన ఆ కష్టపడి యథార్థంగా ఆ జాగ్రత్తగా తర్వాత వాళ్ళు ప్రభువులు కూడా తెలుసుకున్నట్లు ఈ గమనించి వారు ప్రభు వైపు మళ్ళునట్లు వారికి కావాల్సిన సహాయం గవర్నమెంట్ కూడా చేయనట్లు డాక్టర్ వాళ్ళకి కావాల్సినటువంటి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా లభించేటట్లు ప్రార్థం చేయాలి నేనైతే పాపిని తండ్రి ప్రభు నాయన మేషరాజా తండ్రి మీరు ఇచ్చిన ఆ యొక్క ప్రేమ కృప వీటే మీకు వందనాలు చెల్లిస్తున్నాను నేనైతే ఏమి తిరిగి ఇవ్వలేకపోతున్నాను ప్రభు నాయన ఏశరాజా క్షణించమని వేడుకునే తుంటున్నాను నాకు ఏమీ చూపగాదు ప్రభావ ఏశరాజా తండ్రి నేను తగ్గించుకున్న వాళ్ళ మీరు వేసే వాళ్ళు చిన్నది ప్రభు ఈ జనమును ఎంతో చూడలేక ఉంటే నా జీవితంలో మీరు ఇచ్చిన్నారు ప్రభా దాన్ని బట్టి మీకు కృతజ్ఞుంది ప్రభా ఈ దినమంతా మీకోసం పోరాడే వ్యక్తిగా నేను ఉండటం నాకు సాయం చేయండి ప్రభావనా తండ్రి ప్రభావ మా చూపులతో గాని శిష్యులతో గానీ నాయన మీకు వ్యతిరేక దిశలో నేను వండుకుండా తండ్రి ప్రభావ మీ యొక్క చిత్తగా చిత్తము జరిగించే వారముగా నేను ఉండేటట్టు మాకు సాయం చేయండి తండ్రి ప్రభావ విరిగి నలిగిన హృదయం మొదలైన తగ్గించే స్వభావం మొదలైన తండ్రి ముఖ్యముగా తండ్రి ప్రభా కరోనా బాధితులు క్రైస్తవులకు సహాయం నాయన అనేకులు ఉన్నారు ప్రభా విశ్వాసులు అవిశ్వాసులు అల్ప విశ్వాసులు అన్ని లేవు తండ్రి ప్రభా కరోనా బాధితులు అనేవి ఉన్నారు ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాలు ఆయన విచ్ఛిన్నం అయిపోయి ఉన్నాయి ప్రభా కొందరైతే మరణించి నాయన వారి కిష్టపడబడి ఉన్నాయి ప్రభా వారిని జ్ఞాపకం చేసుకునే లేదు తండ్రి ప్రభా ఉన్న ఈ కరోనా ఉన్న వ్యక్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి నాయన తిరిగి జన్మించి పెట్టు వారికి సాయం చేయండి తండ్రి ప్రభు వారి శరీర సంబంధమైన రోజులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తండ్రి అనేకులను సువార్థకులను నాయన మిషనరీలను పంపించవలసిందే కోరుకుంటున్నాం ప్రభు అడుగున్నాం తండ్రి ఒకవేళ మీ క్రితం మేము కూడా వెళ్ళవలసి ఉంటే కూడా పంపమని వేడుకుని మేము సిద్ధంగా ఉన్నాము తండ్రి మాకు సాయం చేయండి తండ్రి ప్రభు ఎక్కడైతే నాయన శరీర సంబంధమైన ఆత్మలు ఉన్నాయో వారి ఎవ్వరికి తండ్రి నాయన ఆత్మలుగా నేడు సంఘాల కనిపించడం లేదు ప్రభావ ఆయన నాశకం చేసుకోండి తండ్రి క్రైస్తవులకి కరోనా వచ్చిన క్రైస్తవులు తండ్రి వారి ధైర్యముతో సిద్ధపడుతూ సాయండి తండ్రి ప్రభావితున్న క్రైస్తవులను నాశకం చేసుకోండి కరోనా వచ్చి భయపడుతున్న క్రైస్తవులు తండ్రి వారిలో ఆ భయం తిరుగుతూ మాత్మ వెళ్ళిపోవటం సహాయండి వారికి అటువంటి తండ్రి గ్రహించి వారు ధైర్యం నిలుపుకున్నకు వారు ఏదైతే పాపాన్ని ఇపెట్ట ఉన్నదో ఆ భయం కలిగితే పాపం వారిలో నుంచి వెళ్ళిపోవటం సాయం చేయండి తండ్రి వారు మార్మలకి పొంది రక్షించబడి తండ్రి నాయన సాక్షులుగా ఆ పరలోక పట్టణంలో వారు కూడా చేర సాయం చేయండి తండ్రి నాయన ఇంకా జరగవలసిన పనులు అనేకములు ఉన్నాయి ప్రభు ఆయన ప్రభుత్వం సహాయం చేయవలసినవి అనేకములు ఉన్నాయి ప్రభు అన్ని పెండింగ్ పనులు పెడుతూ తండ్రి ప్రభు అలక్ష్యము నిర్లక్ష్యము చేస్తూ తండ్రి పట్టించుకునే స్థితిలో ఉన్నారు ప్రభు ఆహారం లేక అనేకము కరోనా పేరు వసతులు వేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ప్రభు నాయన మోసం చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు ప్రభాయన ఎక్కడ చూసినా తండ్రి ప్రభు నాయన దోచుకునే వారు ఎక్కువ అయిపోయారు అది సంఘంలో కూడా విస్తరించింది ప్రభు నాయన మీ పేడ్ చెప్పుతుంది తండ్రి నాయన క్యూఆర్ కోడ్లు స్కానర్లు పేటిఎం ఫోన్ పేలు తండ్రి ప్రభు ఆయన మెసేజ్ అంతా పెట్టిన తర్వాత అడుగుతున్నారు ఏ విధంగా దోచుకుంటున్నారు ప్రభు నాయన క్షణించండి ప్రభు నాయన వారికి జ్ఞానం తెలియదు ప్రభావ ఇది అనుసారని వారు గ్రహించి తండ్రి ప్రభుత్వం మేలుకోవాలి ప్రభావం ఈ కరోనా వైరస్ సహజీవనం చేయాలన్నా లేకపోతే అది మా వెళ్ళిపోతుందా మాకు తెలియదు కానీ తండ్రి ప్రభావ వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు అనేది గట్టి నమ్మకంతో మేము ముందు తక్కువ నాయన సహాయం చేయండి ఇంకా జ్ఞానమును బోధించండి ఇంకా నువ్వు సత్యమును మేము గ్రహించడానికి సహాయం చేయండి సత్యవాక్యమును మాత్రమే మేము గ్రహించడానికి సహాయం చేయండి దుర్బోధులకు మా తెలు ఆయన తండ్రి ప్రభా కేవలము నాయన మీరు చెప్పినది చెప్పినట్టుగా మేము విలుటకు వాటిని పాటించటకు మాకు సాయం చేయండి ఇచ్చిన అవకాశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నాయన ఈసా కరోనా బాధితులందరినీ నాయన మీరే ఆదరించగలరు మనుషులు మానవుడు మాత్రం ఏ విధంగా అంతగా ఆదరించలేరు కానీ మీరు ఆదరిస్తే తండ్రి ప్రభావ వారికి లైఫ్ టైమ్ గా నేను ఆదరింపబడతారు ప్రొసీడ్ విత్ యువర్ మెసేజ్ వంద was party so amen chapter 2 verse 14 therefore the lord god of israel says i said indeed that the house and the house of thy father should walk before me for ever but now the lord sayeth be it far from me for them that honour me i will honour and they that despise me shall be lightly esteemed నన్ను గనపరచు గనపర నన్ను త్రుణీకరించే వారు త్రుణీకారము ఈ కుటుంబానికి దేవుడిచ్చిన గొప్ప ఘనత ఏంటంటే ద లేడీ బీన్ సెలెక్టెడ్ అహోన్ కుటుంబం దేనికోసం ఏర్పరచబడిందంటే ప్రజల్ని జీవించడానికి ప్రజల్ని ప్రభు దగ్గర ఏ పాపాలు ఒప్పుకోవాలా ఏ రకంగా దానికి దేవుని సన్నిధికి ఎట్లా రావాలా తర్వాత ప్రజలకి ఎట్లా ఆరాధించాలా అనేది నేర్పించడానికి ఎట్లా గణపరచాలా అనేది నేర్పించడానికి కోసము ఏలీ కుమార్ని లేకపోతే అహరవ్ దేవుడు ఏర్పరచుకున్నాడు వెరీ ఇంపార్టెంట్ థీస్ అదర్స్ అనేది దేవుని ఉద్దేశం ఇక్కడ గాడ్ ఆల్వేస్ వాంట్స్ హిస్ చిల్డ్రన్ హూ ఆర్ లెర్నడ్ దేవుని వాక్యం ఒకసారి మనం తెలుసుకున్న తర్వాత మనము అది పంచి పెట్టాలనేది దేవుని ఉద్దేశం సాధారణంగా జరిగేది ఏంటంటే నేను ఒక టెక్నీషియన్ ని నేను టెక్నికల్ వర్క్ చేస్తాను uh my job is uh, my subject is air conditioning and refrigeration like atalanga nenu starting lo nenu ee field lo vachin tarvata iro working under seniors youngsters uh, used to not allow me to see the work technical danni hide uh, chestar anukunte chupichu shown me రిగ్గా టెక్నికల్ వర్క్ చేసేటప్పుడు నువ్వు ఒకరికి పోయి పలాది తీసుకొని రాపో అని పంపిస్తాడు లేకపోతే పలాంది చే అని అని చెప్తారు ఈవెన్సి వంట చేసే వాళ్ళు కూడా కుక్ కుక్స్ చేసే వాళ్ళు కుక్స్ కూడా ఏం చెప్తారంటే అదే కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ మిక్స్ చేసిన మసాలా ఈ విల్టల్ ప్లీజ్ గో అండ్ వాష్ డ్రింక్ ఇట్ మీ అలాంటి పోయేటప్పటికే వీడు ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు ఎంత తెలియదు సో ఈ థింగ్స్ ఇంత కెప్ట్ A secret, secret under them. But in Gods vineyard, there is no secret. Whether it is Word of God or anything, should never be kept secret. Share the Corinthian Journal with my own daily letter, he was saying, I have to admit to you, if God has committed you toühl federal life in the 2nd time if you could go back to your life, I buried up in the Teddy块. ఆ విషయంలో ఇదాని ప్రజల్ని సరైన మార్గంలో నడిపించడంలో నేర్పించడంలో దానిలో ఫేలియర్ అయ్యాయి ఇంకా మనం చూసేది గొప్ప విషయం ఏంటంటే గాడ్ డ్రింక్స్ అవుట్ ఏ పర్సన్ బై నేమ్ ఫ్యామిలీ ఈ చిన్నవాడిని దేవుడు ఎలా ఏర్పరుచుకుంటాడంటే ఈ చిన్నవాడు ఈ బీన్ అనాయింటెడ్ ఒక వాగ్దాన పుత్రుడు వాగ్దానం ద్వారా దేవుదేవి బిడ్డని ఇస్తాడు ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఆశ్చర్యమైన ఒక విషయం ఇక్కడ మనం చూస్తాము ఇన్ చాప్టర్ వన్ దిస్ చైల్డ్ ఈస్ బ్రాంపుల్ అన్న ఇంకోని మందిరానికి ఇచ్చేట ఇవ్వటం కోసం తీసుకొని వచ్చింది తీసుకొని వస్తే you know the starting point of this child when we see it it is very wonderful that in one's life worship is the most important thing it is the ultimate thing and the thing that happens normally is that when we pray to god we immediately there is a rush of needs a rush of needs it is a rush of needs సాక్షాత్ దేశంలో వాళ్ళు అవసరాలని తీర్చిబడ్డాయి కాబట్టి వాళ్ళకి దేవుడు అవసరం లేకుండా అయిపోయింది వాళ్ళు ది బికెమ్ సో రిచ్డ్ ఎట్ ఆల్ అలాంటి ప్రతి వచ్చేటప్పటికే వాళ్ళు మందిరాలు మోతయి పడ్డాయి మందిరాల్ని ఎగ్జిబిషన్ సెంటర్స్ లేకపోతే మాల్స్గా లేకపోతే మా మాస్కు వేరే వాళ్ళకి అమ్మేస్తాము అలాంటి జిమ్ సెంటర్స్ అలాగే మార్కెట్ వాళ్ళు because uh, the felt uh, the need of god is not there but uh, today it's a very pathetic that uh, these things uh, uh, again the lord is bringing them people on the knees mokalni piskostunna devarandarni ikka chuste ee ee anna piskochu nei komaludu ee komaludu in the beginning point of this child ante uh, it shows very clear it's a lesson to every parent or young parents how they should bring up their children in the presence of the lord the beginning point of every child even from the very childhood it should be worship ekpreya aradhana oka oka starting point kuda mana jeevithamlo it is a, it has it makes a such a vast difference in our following the lord sabuni ramana cheshamlo it makes a lot of difference anada yensaa devudu samippanga avutaanante ప్రార్థన కంటే ఆరాధనలు ఐ వాస్ ఆసింగ్ ద లాడ్ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన తర్వాత నేను రక్షణ దండ సెవెంటీ ఎయిట్ లో నేను తండే స్కూల్ చైల్డ్ గా నేను వేసుకోవ్ని అంగీకరించాను జాన్ త్రీ సిక్స్టీన్ ప్రకారంగా అంగీకరించాను రచించిపోకూడదని అంగీకరించాను ఐ డెంట్ లైక్ వెరీ టు ఐప్ట్ ద లాడ్ then year I, i had i had confession also adhe samasthanalo i had confession actually remember that decision making which was so important it was in uh, 1978 uh, 8th january at 7:30 night nakanta bagu ostunam and why god made me to remember all these things in my life same year lo confession ni november lo at the november confession lo i had confession about my things accepting was a decision making ఎలా వచ్చిందంటే యేసు ప్రభు ఆ సిలివేయబడము వేసిన దర్శనము శాఖలు వివరిస్తున్నాడు యేసు ప్రభుని ఎలాగ తెలివేశారు ఎలా మేకులు కొట్టారు ఎలా ఉమ్మి వేశారు జుట్టు కీపారు ముళ్ళ కీటం పెట్టారు ఆయన్ని శరీరం కొరడాలతో కొట్టారు ఆయన్ని అత వేలాడి వేసి ఆయన హేళన చేశారు అనే విషయము సేవకుడు ఏడ్చి చెప్తున్నాడు చెప్తుంటే మా హార్ట్ బ్రోక్ అండ్ నా థ్రోట్ చోక్ అయిపోయింది నేను నింగలేకపోతున్నాను నేను నేను నింగలేకపోతున్నాను గొంతు గట్టికి పట్టేసింది నాకు ఒక్క ఒక్క నా హృదయంలో ఫార్మేసింది ఇట్ వాస్ వెరీ చాలా ది ఏమంటారు మర్చిపోని ఒక స్థితి అది నేను ఎప్పటికీ మర్చిపోలేని in my life time ante the compassion came like that and my duty was a question or a question would say that i was christian from the beginning kada i am always a prayer person amma gave me prayer god gave me prayer every day i used to pray while going to school in bhojanamagara i used to pray in the hospital i used to pray in the hospital in 1971 అమృత్సర్ వారులో మేమున్నాము నాన్న అక్కడ పనిచేసేవాడు అప్పుడంత బాంబులు వేస్తున్నప్పుడు మేము ప్రార్థన చేసాము మాకు ఏం కాలేదు ఇలాగా ఎన్నో సంఘటనలు బట్టి నాకు ఎన్నో కష్టాలు పొందాము ఆ వైజాగ్ లో ఉన్నాము చాలా నాన్నక్కడు వైజాయవాడలో పనిచేసేవాడు చాలా కష్టాలు పొంది కష్టాలు పడ్డాము ఎన్నిట్లో ఆధన చాలా స్వామిత్వంగా నేను గమనించాను నా జీవితంలో నేర్చుకున్న ప్రార్థన విశ్వాసము ఇదంతా ఉన్నా కూడా డెసిజన్ మేకింగ్ నాకు ఒక మాట అదే ఇంత ఇంత అయింది కదా మళ్ళీ ఎస్టోని రక్షకుడుగా అంగీకరించడం ఏంటి నాకు అసలు కన్ఫ్యూజన్ అంగీకరించాను అంగీకరించిన ఒక క్వశ్చన్ ఉండిపోయింది వై నాట్ వై ఇట్ ఇస్ మైన్ ఎందుకు అట్లా నేను మళ్ళీ వేరేగా అంగీకరి ఇప్పుడు నాకు నువ్వు దేవుడు కాదా ఇప్పుడు నువ్వు నా ప్రార్థన ఆలోచించగ ఇప్పుడు దాకా నువ్వు నన్ను రక్షిస్తూ వస్తున్నావు ప్రార్థన ఆలోపిస్తూ ఇది కానీ కాదా నేను అసలు ఏంటి బిగ్ కన్ఫ్యూషన్ ఇన్ మై లైఫ్ అలాసే అంటి I don't know whom to ask, actually. Because I cannot ask my parents because they are not up to that level to teach me. And I, I, it, is, it was between me and you and your youth later now, the school teacher, there was nobody who was so close to me that I could share. Even my friends were also, and I had a lot of friends who were very close to me. So, I had a lot of people who had a lot of people who had a lot of people who had a lot of people. But uh, this uh, ventilation, this transparency of sharing to somebody my personal thing was not uh, uh, possible so tabudate matladutu vachani into cloud genie vision divana bho vishnu chell i cannot say it is my dream i cannot say it is it's, a, it's uh, something which i saw but uh, but i uh, the, this revelation came goppana goppana antodunadu idi oka peda illu and pillar line avutaru అయితే ఈ ఈ పిల్లల్ని ఆయన చక్కగా తన పిల్లల్ని మంచిగా భోజనం పెడుతూ వాళ్ళ వాళ్ళకన్నీ అవసరం చేస్తూ వాళ్ళు అడగకుండానే వాళ్ళని మంచిగా ఆయనతో పాటు పాట పాడుతూ ఉన్న ఒక మంచి స్థితిని చూపించేవాడు అయితే ఈ ధన్వంతుడైన వాడు చాలా మంచివాడు వెరీ నైస్ హార్టెడ్ వెరీ గుడ్ హార్టెడ్ మ్యాన్ సో హీస్ టు వాట్ ఎవర్ వాట్ ఓవర్ బై చిల్డ్రన్ is to give to the beggars so these beggars generally we see that these things are available wherever things are available food centers certain things they will settle there only so atla ee adukukine vallu ee inti chutturu settle ayyaru settle ayyaru atla peru akale baita aa praanthala undechi announce announce announce time kottesi aya aklesindha aya aya aklesindha aya bottle la salu gutthunnadu itla ee na ee pillalu kinna food ni ఫుడ్ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వటము వాళ్ళకి బట్టల పిల్లల బట్టలు వాళ్ళకి అవి ఇవ్వటము ఈ పాత బట్టలు ఇవ్వటం ఇలాంటి ఇస్తూ అనేది దేవుడు చూపించాడు చూపించి నాకు ఏం చెప్పాడు హూ అర్ యాక్చువల్ వీళ్ళు అయ్యా అన్నది మాత్రాన నాట్ హిస్ బట్ దిస్ పీపుల్ ఈట్ ద సేమ్ ఫుడ్ వాట్ ద చిల్డ్రన్ హైట్ అండ్ దే ఆల్మోస్ట్ దే విఆర్ వేరింగ్ ద క్లోత్స్ విచ్ చిల్ వే ఆర్ వేరింగ్ అండ్ ఆల్ థింగ్స్ వేర్ దేర్ except one thing he would not with them and these children who are inside the house these are the compound local na ee pillalu ee pillal ki aina arakonani betevadu paravata eena wallato paatu pandukuntadu he sleep with him there is a continuous communication and there is a contin a, a a a fellowship with the father continuous fellowship and these beggars come initially we no at once while watching the rain it will be like that this was a lot so my heart was filled with worship so va ente gopa visham kada ah nu pillaluga undatam yare adukuntam yare ha devuchi chinna kotha that is what that is the great difference between a trained or a begging adu tiraluga alaguradani kaadu kani adige idu untakante it's a demand it's a demand It's never begging. Children will never beg parents. Children will demand. Beggers will beg. If they are going to beg, they will beg. If they are going to beg, they will beg. That's why, in the case of Johan Swarthal, they have to beg. They are going to beg. That means the word is used. They are going to beg. They are going to beg. They are going to beg. Here we are going to look at this. Samuel has a very nice beginning in verse 28, 1st chapter 28. Therefore, I also have lent him to the Lord. As long as he lives, he shall be lent to the Lord. And he worshipped the Lord there. First appearance in the temple of God, first appearance of this child in the temple of God starts with worship. He worshipped, he worshipped the Lord, he worshipped the Lord. He worshipped the Lord, he worshipped ఈ ఆరాధన అయిపోతానే ఇప్పుడు దాకా ఆరాధన రాలేదండి అన్నకి ఇప్పుడు దాకా ఆరాధించలేదు ఆక్సిడెంట్ అనిపిస్తుంది నాకు అన్న ఐదు వరకు పిల్లోడు పుట్టాడు కదా ఆ ఇంట్లో ఆరాధించండి కూడదా ఇంట్లో ఆరాధించే ఉంటే ఒకవేళ వర్షి రాసుడు ఎందుకు రాయలేదు రాయాల్సింది కదా అప్పుడే పిడిపోతానే అప్పుడు అన్న అంటే ఎంత ఆరాధన ఎంత ప్రాముఖ్యమైనది ఇక్కడ చూస్తే రెండో అధ్యాయము ఇట్ స్టార్ట్స్ విత్ వర్షిప్ ఆఫ్ హెన్నా హెన్నా ఆరాధిస్తుంది ఎంత గొప్ప ఆరాధన ఆరాధిస్తుందంటే దేవుని కట్టడాలు చెప్తుంది డవట్ ఎ గాడ్ యువ్ ఏమంటే ఏడవ వచ్చినా ద లాడ్ మేక్ ఎట్ పూర్ అండ్ మేక్ ఎత్ రిచ్ ఎత్ లో అండ్ లిఫ్ట్ ఎట్ అప్ రైజెస్ ఆఫ్ దూర్ ఆఫ్ ఆఫ్ దిఫ్టెట్ అప్ దెగ్గర్ డన్ హిల్ అండ్ ఎంత గొప్ప ఆరాధన చేసిందంటే ఈ ముందు వచ్చినంతా చూస్తే దేవుని గొప్ప ఆరాధన There is, the there is none holy as the lord and there is none beside thee neither is there any rock like our god enta gopaa aaradhana ikada vastundi anna ee aaradhana eka nunchi vachindi ante ee family nunchi vachindi pillal dagara neechukone chalu ante oka sari aa pillal dagara neechukone undi many times when uh, uh, when i i manifest devotion to god for let's put a మాట్లాడినా మై చైల్డ్ కరెక్ట్ మీ నా ఎందుకు అంత పోతున్నాడు అంటే మై చైల్డ్ కరెక్ట్ నాట్ దిస్ థింగ్ అక్కడే ఇట్స్ ద టీచింగ్ విచ్ వీ టీచ్ అవర్ చిల్డ్రన్ అవర్ చిల్డ్రన్ టీచర్ రాంగ్ ఇన్ దానికి అప్పీల్ అంటూ పిల్లలు నేర్చుకోవటంలో in the mar teldening's in teldening's in neerjastamlo asal porpattindi it's not the children who are teaching it's the spirit which is within them which makes which, which is advancing it even i kada ikkada i ki aaradhana aaradhana okke anduke devudeyante devudeyaniche ante samuel ni entha gopaga divinchante he was not only a priest he was not only a, a prophet he was a rabbi he is to go for reward అసలు ఇన్ని కోణాల్లో ఆయన జీవితంలో పెట్టింది ఎందుకంటే అనిపిస్తుంది అంటే ప్రతి చైల్డ్ షుడ్ బి లైక్ దిస్ అనిపిస్తుంది ఎవ్రీ చైల్డ్ ఆఫ్ క్రైస్తవ కుటుంబంలో పుట్టే ప్రతి బిడ్డ ఇట్లాంటి బిడ్డగా పుట్టాల ఇట్లాంటి స్టార్టింగ్ పాయింట్ నుంచే ద చైల్డ్ షుడ్ బి సచ్ంటింగ్ షుడ్ బిర్ ఇన్ దైల్డ్ ఇట్లా మనం ఏం చూస్తామంటే ఆరాధన ఎంత ప్రాముఖ్యమైందో ఆరాధన చేయటంలో అందుకే తన జీవితంలో మనం చూస్తే దావి దావిడ్ కీర్తనలో మోస్ట్ ఆఫ్ దాన్స్ వాటి ప్రార్థన తరా చేస్తాడు ఫస్ట్ ఆరాధిస్తాడు ఫస్ట్ ఆరాధిస్తాడు అంటే అక్కడ సీక్వెన్స్ లో ఏమొస్తుంది అంటే ఫస్ట్ వర్షిప్ అనేది వస్తుంది అంటే ప్రభువును చూస్తానే ప్రభు నాకు అది నాకు ఇది అని అక్కడ లట్కన్ డైరెక్ట్ గా పోయి ఆడుకోవటం కాకుండా ఫస్ట్ కమింగ్ టు and uh, then the true worship of him entered the corridor and just came oppa aranam adey man revolution lo entu sustante john sees the lord babu sustadu yohan chusi a a year samba is deep sambal madhyalo nunchi nadusthunnadu tarusukunnante yohanu ayine thep thep sustadu chusin tarvata chusi entha worship pain hudeyamlo ostundante he falls at the feet of him and kaaladiki padipothadu పడిపోయి చచ్చిన వాడి వాళ్ళే పడిపోయిన ఆయన చూసినప్పుడు ఆయన వండర్ఫుల్ అపీరెన్స్ ఈ ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ ఆయన అపీరెన్స్ గురించి రకరకాలుగా పోల్చుతారు అగ్నితో పోల్స్తాడు ఆయన్ని ఎన్నో విషయాలతోటి ఆయన ఆయన ఏ రకంగా దేవుడు అలంకరి అలంకరించబడ్డాడు హౌ ఈస్ బీన్ అడౌన్ దాన్ని వివరిస్తాడు దాన్ని అసలు ఆ వివరణ అంతా ఏం తెలిసినా ఒకసారి చెప్పి ఆ వివరణ అంతా ఆరాధన ఇట్స్ ప్యూర్ వర్షిప్ ప్యూర్ వర్షిప్ this is water uh, uh john revelation starts with revelation started in the book of revelation it. it starts with worship ye john looks at him in the worship of what a worship and antane that how we antane uh, uh, john is kale che a parlokam aaradhan chupichadu devu aparlokam aaradhana entla ante aaradhana emti aaradhana ante asalu aaradhana mana jeevithamlo entha asalu entha dominating undalante we we should be keep on worshiping the lord actually a admiketo no desela dimon keep ani ila anukuntanu eppudu nan admiketo kosam tarvata kosha ikkada manki manki saksham saksham kootiga avuduga manki mona takam techipotam nu ee lokamlo e ed job kosam tho em vastundi man kalu nu viddai and we cannot tell our testimony till the end we tell our till the end varaku baguni techipotanano idu na iprudaga na aarara na saksham idi ani cheppi man chapla kosam అక్కడ పోయిన తర్వాత త్వరలోకంలో పోయిన తర్వాత ఆ ప్రభు ఇలా చేస్తాడని ఇమాజిన్ లాగ్ ఆ some పలానా ముందు అంటే ఆ వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తుంటారు అంటే ఇలా కొన్ని కొన్ని వేల మంది కొన్ని కోట్ల మంది వచ్చి ఏసుకోవ్ గురించి దేవుడు చేసిన కార్యం గురించి అలా ఫ్యాక్షన్ చెప్తా ఉంటే అప్పుడు అందరూ ఒక్కొక్క ఫ్యాక్షన్ అయిపోతానే వాళ్ళందరూ మోకరించి అందరు బోర్ల పడి మళ్ళందరూ కేకలు వేసి తగ్గను గొప్పను ఎంత గొప్పది అని అట్లా ఆరదిస్తారేమో ఊహించుకుంటాను నేను నేను అంటే హౌ యు స్పెండ్ ఇటర్నిటీ ఆయన తండ్రి ఎక్కడ స్పెండ్ చేస్తారని ఎప్పుడు ఆలోచిస్తుంటాను నేను హౌ ఇట్ కమ్స్ షుడ్ బి గ్రేట్ వర్షిప్ అక్కడ అక్కడ వర్షపు సిస్టమ్ ఏదో వేరేగా ఉండొచ్చారు ఆ సిస్టమ్ అసలు అంతులేని అసలు వివరి వివరించలేని ఒక గొప్ప ఆనందం అందరూ అనిపిస్తుంది అందుకే పరలోకం ఎంత గొప్పదు అనేది దేవుని పిల్లలు ప్రత్యేకంగా సువార్త చెప్పేటప్పుడు అయ్యా పరలోకం ఎంత గొప్పది తర్లోకం ఎంత గొప్పది అని చెప్పి దేవుడు ఎస్బాబు తన తన ఉపమానాల్లో గాని తన పర్లోక రాజీ వివరించినప్పుడు ఎంతో అద్భుతమైంది అనేది మనం చూస్తాం అదే రకంగా మనము ఎల్క్యూ ఎల్సి టూ మోర్ ఎగ్జాంపుల్స్ అండ్ దెన్ ఎల్ కోర్స్ ఇన్ బ్లూ చాప్టర్ వన్ లో ఈసీ ఎలిసిబెత్ వర్షిప్ ఇసి ఎలిసిబెట్స్ వర్షిప్ and elizabeth worship chusin tarata she is mary's worship foot vale asiran petition mato why mainly uh, when she when when the when the angel visited her she was sitting worship akara prabhu namo darshin cheyadanu cheppesi oh katele vichi prabhu anand darshin cheyadanu cheppi akara so she had so many descriptions she so was doing worship cheyaleda mixture ikkada devudu em chestunnadu ante mary ni elizabeth daggara pampistunnadu ponthi ki you first go to this this elderly lady i will teach you worship need to worship near this one neenu aaradhana cheyal meepistanu you first i come po and you enter ikadiki vachindo elizabeth ikadiki vachindo elizabeth starts worshiping elizabeth starts worshiping elizabeth worship chethamo start chestadi start chesinappudike ikkada elizabeth worshipu startaane ah dan taruvatha mary worship మేరీ వర్షిప్ నాకు ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ఒకవేళ మేరీకి వర్షిప్ నేర్పిస్తానికి ఎల్స్బేట్ దగ్గరికి తీసుకొని వచ్చాడు ఆ దేవుడు ఎల్స్ అండ్ దెకర్ వేర్ వెరీ ప్లేయర్ఫుల్ పీపుల్ దే ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆఫ్ లేబీ ఫ్యామిలీ ఈవెన్ మేరీ వాస్ ఎ లేబీ ఫ్యామిలీ అండ్ వీ సీ బెట్ హౌ గా ఫ్రమ్ ద లేబీ ఫ్యామిలీ యశు ప్రభు కుమారుడు అంటే పేరు పేరు ద్రావిద్ కుమారుడుగా వచ్చాడు కానీ అసలు అసలు పుట్టింది మేరీ లేవీ కుటుంబంలో పుట్టాడు అసలు అంటే అసలు అక్కడ చూస్తే ఎన్నిక అనేది లేకపోతే ఆ ఆ టచ్ అనేది ఆయన జీవితంలో అంటే ఆ ఏర్పాటు అనేది మనము ఎంత స్పష్టంగా చూస్తామంటే లేవీ ఫ్యామిలీ నుంచి వచ్చి జీసస్ జీసస్ ని జీసస్ ని ముందు మేరీ హ్యాడ్ టు ఫస్ట్ వర్షిప్ ఫస్ట్ ఆరాధించా నువ్వు ఆరాధించకుండా ఆరాధన చేసే ఆరాధనకి మూల పురుషుడు ఇల్లు నుంచి రావడమ్మా ఫస్ట్ యూ వర్షిప్ అప్పుడు ఆరాధన చూస్తే మేరీ మై సోల్ టు విత్నిఫై గా ఫార్టీ ఫిఫ్టీ మై సోల్ మ్యాగ్నిఫై ద లాడ్ మ్యాగ్నిఫై దేవుని హెచ్చించే విధానం ప్రయోజించే విధానం అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అన్ని సార్లు ఈ వర్షి మన జీవితంలో కొరవుగా ఉంటది ఆరాధన కోసం చాలా ప్రార్థన చాలా మంది చాలా ప్రార్థన చేసేవాళ్ళుగా ఉంటారు ప్రార్థన వేరే కోసం మనం చేయాలి మన కోసం మనం ప్రార్థన ఎక్కువ చేయకూడదు మన కోసం మనం ఎక్కువ ఆరాధన చేయాలి వేరే కోసం ప్రార్థన చేయాలి వేరే కోసం వినపం చేయాలి మన కోసం అసలు ప్రార్థన చేయకూడదు అదే ప్రార్థన చేయకుండా కాదు ఆ ఉద్దేశం కాదు వాట్ వీ షుడ్ నాట్ వి దట్ మీన్స్ దుడ్ నాట్ ప్రే అటాల్ అని అసలు ఆ ఉద్దేశం కానే కాదు డామినేషన్ ఫార్ట్ షుడ్ ది వర్షిప్ అండ్ వర్షిప్ షుడ్ డామినేట్ అండ్ ఈయన ఆపదార్లు మనది చూస్తున్నాను ఏ రకంగా పౌర్సీలలో బిఫోర్ ది ప్రేడ్ దింగ్ సాంగ్ అంటారు ది వర్షిప్ ది ప్రేడ్ గాడ్ అండ్ సూచించారు వాళ్ళు చూపించిన తర్వాత తర్వాత వాళ్ళు ప్రార్థన చేశారు ఏం ప్రార్థన చేశారు మళ్ళీ సీక్రెట్ అది ఫస్ట్ దాసం ఎందుకు దాష్పెట్టాడో తెలియదు కానీ సీక్రెట్ అక్కడ ఆ ప్రార్థన ఆ ఆరాధన అక్కడ ఉన్న ఖైదీలందరి జీవితాలను ఎంత మార్చినాయి అంటే రన్ అవే ది న్యూ టు స్టాండ్ దాస్ సంఖ్యలు తీసేసినా కూడా మేము అక్కడే ఉంటాము అందుకే పౌలు అప్పుడు మాల్టాకి పోయినప్పుడు అదే దొరుకుతుంది ఆ ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళందరూ కొనుక్కుంటారు అందరూ సంపేయాలనుకుంటారు పౌరులు కూడా పౌరు పౌరుల వల్ల వాళ్ళందరూ రక్షిస్తారు అంటే మన మనమే కారకం ఈ లోకంలో బతకటానికి లోకలు లోకత్తులు బతకటానికి కోసం కారకులు మనమే ఒకే ఒక కంపెనీ మూసపడలేదురా బాబు అంటే నేను రోజున అందరూ ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఆరు వేల మంది మీ చేస్తున్నారు ఆఫీస్ నుంచి అంటే మినిస్పల్చి అందరు ప్రార్థన చేస్తారు అందరూ ప్రార్థన ప్రభు నీ బిడ్డలు ఎవరైనా ఉంటారేమో ఒక వాళ్ళు ఉద్యోగాలు పోతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఇంటి కుటుంబం వాళ్ళు ఏడుచుకుంటాం తా అని చెప్పి ఎంత ప్రార్థన చేస్తారు వెంటనే మంత్రి వచ్చి ఎవరు తెలియదు మేము ఒక్కసారి ఒక్క పూటకే మాట మార్చారు ప్రార్థన మార్చి ఇది దేవుడు తన బిడ్డలు ఎక్కడున్నారో సరే వాల కోసం అని చెప్పి లక్షించే వాడుగా ఉన్నారు ఇది వాల జీవిత మన జీవితంలో ఎప్పటి ఆరాధన గొప్పగా ఉంటది ఆ రోజు డానియల్ వ డానియల్ వల్ల అక్కడ ఉన్న జ్ఞానలందొ సలక్షించబడత వాల సంప్యాల్సి ఉండను డానియల్ అద్భుత రద్బట్టుకి అందర సపబడతారు అలాగే వాళ్ళే ఇన్ సంపన అనుకుంటరు అది వేరే విషయం హిస్ వాల విల్ నాట్ రివార్డ్ ఎనీ హౌ బట్ గాడ్ ఇస్ అవర్ రివార్డర్ అండ్ దట్స్ హౌ ద వర్డ్ సేస్ గివ్ట్ ఆన్రెస్ వి లయోనర్స్ గడ్ బ్లెస్ యు థాంక్యూ ఆరాధన గురించి ఎంతో ఒక విశ్వాస జీవితంలో ఆరాధించకుండా ఉండలేదు అది స్పాంటేనియస్ గా వచ్చేస్తుంది దేవుని చేసిన కార్యముని బట్టి దేవుడు మనం ఏ స్థితి నుండి ఏ స్థితికి తీసుకొచ్చాడు మనం ఊహించని కార్యాలు మన జీవితంలో జరిగించినప్పుడు ఊహించని సమాధానం ఊహించని శాంతి మన పాపం క్షమించబడని నేను మనం ఎంతో గొప్పగా రక్షింపబడినామని తెలిసినప్పుడు మన హృదయంలో ఆరాధన ఉప్పొంగుతుంది అది లోపల నుంచి ఆంతరం ఉండేది ఆరాధన అనేది వస్తుంది అందుకే దావేడు అంత గొప్ప ఆరాధకుడు అయ్యాడు ఒక పశువుల కాపురిని రాజుగా దేవుడు చేశాడు నిజంగా ఈ అన్న జీవితాన్ని కూడా మా దృష్టికి తీసుకుని వచ్చారు అన్న ఎంతో ఏడ్చింది ఎంతో దుఃఖపడింది దానికి పిల్లలు లేనప్పుడు మన అన్నాడు నేను ఎల్కానా నేను పది మంది కుమారులతో సమానాడు కదా అన్నాడు అయినప్పుడు కూడా ఆమె నాట్ హ్యాపీ ఎందుకంటే అది అవసరము అది ఆ రోజుల్లో ఎంతో అంటే హీనంగా చూసేవాడు దేవుడు ఇచ్చినప్పుడు నిజంగా ఆమె హృదయము ఆరాధనతో అదేవిధంగా ఎలిజబెత్ జీవితాన్ని మరి జీవితంలో కూడా మనం ఆరాధన చూస్తున్నాము ఈ ఆరాధన మనకు ఇక్కడి నుంచి ప్రారంభమైన పరలోక రాజ్యం ఇత్యంత వరకు అది మనం దేవునికి ఇవ్వగల కదా అది దేవుడు మన హృదయం నుంచి ఒక విశ్వ పాపి రక్షింపబడి ఎప్పుడైతే ప్రభుని ఆరాధిస్తాడో ఆ దానికి ఎంతో సంతృప్తిని ఇచ్చేదిగా ఉంటుంది అని కోటాని కోట దూతలతో ఆరాధింపబడుతున్నప్పటికీ ఒక పాపి రక్షింపబడి ప్రభు సన్నిధి వెళ్ళి ఆరాధించినప్పుడు చాలా సంతృప్తిని సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటుంది ప్రభు ఈ మాటలు జీవించింది ఆ ఇప్పుడు మన మధ్య నుండి భాస్కర్ వృదక్ భాస్కర్ ఆ ప్రార్థన చేయి మన జీవితంలో ఆరాధన ఉండాలని వాక్యానుసారం ప్రార్థన చేసి ఒక పాయింట్ ఏంటంటే ఈ కరోనా విషయంలో బాధపడుతున్న వారు గురించి కూడా చెయ్యాలి అది డైలీ లేబరర్స్ మైగ్రెంట్ లేబరర్స్ బీదవారు ఆర్థిక వెనుక సఫర్ అవుతున్న పాస్టర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థించాను అండి ప్రేంకుల చెల్లించుకుంటున్నా బిడ్డలతో కలిసి మీకు ఆసన తిరగటానికి మిమ్మల్ని కనపరచడానికి ఆరాధించడానికి దేవా నా జీవితంలో అనుభవించిన తరుణాలకి మీ కొందనాలు నమ్మకం ఏంటండి ఎంత అయినా నమ్మకం అయిన దేవుడుగా ప్రేమ కలిగిన దేవుడుగా నమ్మకం అయిందేవా ప్రేమ కలుగుతండి మీ నమ్మకత్వాన్ని నా జీవితాల్లో దేవ మీరు కనపరిచిన విధానాలకే మీ కొందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి నమ్మకం అయిన దేవ ప్రేమ నమ్మకం అయింది దేవ సమస్త విధంగా అయినటువంటి దృష్టం చేప తండ్రి నమ్మకం అయిన దేవ పాపం కూడా పడి ఉన్న నన్ను నమ్మకం ఏంటంటే మీరు కర్ర నుంచి కృపణను గ్రహించి మీ బిడ్డగాను స్వాస్యంగా చేసుకున్న విషయం కొన్నాడు నమ్మకం ఏంటంటే మీ యొక్క జీవ కార్యానికి నమ్మకం అయిన దేవ మీరు ప్రేమించినటువంటి ప్రేమకే మీకు నా లోకంలో ఎవరు ప్రేమించిన నమ్మకం ఏంటంటే ఈ లోకంలో ఎవరు చూపలేనటువంటి ఆక చూప మా యొక్క నా యొక్క నమ్మకం అయిన తండ్రి ఫలంపులకి ఆలోచనకి నా జ్ఞానములకు మించినటువంటి ఆ యొక్క ప్రేమను మీరు నా జీవితంలో ఉంచే దేవా అటు కృపను బట్టి జీవిస్తున్నాను తెలిస్తున్నాను తండ్రి అయ్యాన్ని పాదాలకు పాదాలకుందనాలండి నమ్మకం ఏం జీవితంలో మీరు రక్షణ తండ్రి మీరు పడినటువంటి ఆ యొక్క నమ్మకమైన దేవా కార్చిన ప్రతి ఒక్క రక్కు బుద్ధి పొదనా చూపించుకుంటున్నాను దేవ ఎంత అయినా నమ్మకం లేదు తండ్రి నమ్మకం దేవ ఇచ్చినటువంటి నిరీక్షణ చెల్లించుకుంటున్నారు అయ్యా నమ్మకం అయిన తండ్రి మీ బిడ్డలతో కలిసి నాకు ఇచ్చిన పాలు పొంపులతో ఏమీ సమయాలు చెల్లించుకుంటున్నారు తండ్రి అయ్యా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అని చెప్పుకోం కాకుండా అయ్యా మీ కొరకు జీవించ దేవ నమ్మకం అయిన తండ్రి అది శాత్పత్యం కలిగించడానికి తీసుకున్నా గురించి మనం ప్రార్థిస్తున్నాను నమ్మకమైన దేవ ప్రేమించండి అయ్యా మా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఆరాధన యొక్క సాముఖ్యత మీరు కొందనండి నమ్మకం అయిన దేవ మీరు భూములు ఆరాధకులుగా ఉండవాలని కోరుతున్నారు అయ్యా నమ్మకం అయిన ఆరాధన చేయటం మాకు నేర్పించండి దేవ మీ హృదయానికి ఇంపోయినదని ఆరాధన నమ్మకేంటే మిమ్మల్ని గణపరిచే ఆరాధన తండ్రి అయ్యా మిమ్మల్ని సంతోషపరిచే ఆరాధన మా మా జీవితాల నుండి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకం ఏంటి వాటికి అయ్యా ప్రార్థన కేవలం ఈ లోకం వరకు మాత్రమే ప్రార్థిస్తాం కానీ నమ్మకం ఏంటంటే ఈ యొక్క ఆరాధన మేము పరలోకంలో మీతో పాటు కొనసాగిస్తాం తండ్రి అయ్యా మిమ్మల్ని దేవాహర నమ్మకం ఏంటండీ అది అంతం కాదు దేవ యుగాలు ఆరాధన మన జీవితాల్లో ఉంచడానికి కోరిన ఆరాధన నేర్పించుకుని ప్రాంతిస్తున్నారు అయ్యాకు నను గురించండి నడిపించండి సాయం చేయండి వారిపై మీ పొందనాలు ఇంకెక్కడ హృదయాల్లో కర్యం దొరుకుతానికి గురించుకుని ప్రార్థిస్తున్నారు నమ్మకం అయిన వాళ్ళు ప్రేమించండి ఈ సమయంలో చేసిన ప్రతి ఒక్క మీ పొందనాలు ప్రాంతండి అయ్యాకం నుంచి చేసుకొని నమ్మకం అయిన తండ్రి వెయ్యలిగిన ప్రజ మీ ప్రజలు మీ ప్రజలుగా ప్రతి సాంప్రాద్యంగా మీరు ఏర్పాటు చేసుకున్న కొత్త కొందనాలు భూమిపు నదులు వేయబడకు జీవితాల్లో మీకు కలిగినటువంటి ఆ యొక్క స్థితానికై ఆ యొక్క ప్రణాళిక మీ కొందనాలు తెలియచుకుంటున్నాను తండ్రి రేపాటి వారం దేవా ఎంత వారం తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి దర్శించడానికి కానీ నమ్మకం అయిందేవా జ్ఞాపకం చేసుకోవడానికి తెలియని వరం కానీ ప్రేమించే విధానానికి అంటే దేవ నమ్మకం ఏంటంటే అయ్యా ప్రేమ కలిగి అయ్యా బుద్ధి శాతాన్ని మిమ్మల్ని తండ్రి అయ్యా మీరు బొమ్మల్ని ఏర్పాటు ఈ లోకానికి సంబంధించినటువంటి ఆపద వచ్చినప్పుడు దేవ నమ్మకం ఏంటంటే లోకం అంత్య దినాల్లో తండ్రి శాతంలోనూ ఆపదలో పరియుడుగా అయ్యా నమ్మకం ఏంటంటే ఉగ్రత నుండి వెళ్తుండగా తండ్రి ఒక చిన్న దుంపుగా చేరి అయ్యా మీకు మొదపెట్టడానికి నువ్వు వేసి చేయడానికి నువ్వు ఎక్కువ చేసే మాకు అనుగ్రహించినటువంటి యొక్క గణపతి మీ యొక్క ఆధిక్యత చెల్లించుకుంటున్నాను తండ్రి సర్వశక్తిని కుమారు బిడ్డలంగా నమ్మకమైన సర్వశక్తులైన దేవుని యొక్క బిడ్డలంగా తండ్రి నేను ఆచంగి ఆరాధించే భాగ్యం దేవకైంది చూపించే భాగ్యం నేను ప్రార్థించే భాగ్యం మాకు నేను పొందడా చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా ఏక సంఘంలో దేవ ఈ యొక్క వైరస్ ద్వారా తండ్రి అనేక లక్షల మంది దేవ నమ్మకం ఏంటంటే ఇంఫెక్ అయ్యి ఉండగా నమ్మకం ఏంటండ్రి అనేక లక్షల మంది నమ్మకం ఏంటే వాళ్ళని తండ్రి మరణం శైలి మీద ఉండగా జ్ఞాపకం చేసుకోండి మీరు తాకండి దేవ నమ్మకం ఏంటంటే మీరు మాత్రమే వారి హృదయాలను తగ్గిండి మీరు మాత్రమే వారి హృదయాలతో ఈ క్షణంలో మాట్లాడగలుగుతుంది ఏంట సాక్ష నమ్మక ఏంట ఈ యొక్క కరోనా వైరస్ పనిచేస్తున్నటువంటి నమ్మకం ఏంటండి ఈ యొక్క వైద్య సిబ్బందిని తీసుకోండి పారిశుద్ధి సిబ్బంది జ్ఞాపకం తండ్రి దేవాలయ తండ్రి ఏం తండ్రి ఇలా అది ఏర్పాటు చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను అయ్యా తృఫ్ అయ్యండి తండ్రి నమకమైన దేవ జ్ఞానం తప్పు అట్టి సర్వీసెస్ లో ఉన్నటువంటి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి కదా లాక్గా లేవనెత్తమని అనేకలు మేము వేసి వారిగా ఉంటాం జరిగి ప్రార్థిస్తున్నాను తండ్రి రాజాగలి రాజా తండ్రి అనేక కొన్ని లక్షల మంది తండ్రి దేవ ఎక్కువ మంది టెండర్ లో తండ్రి రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు తండ్రి పిల్లల తల్లలు చిన్న చిన్న పిల్లలు దేవా పాలసీ తల్లు ప్రెగ్నెంట్ మదర్స్ వాళ్ళు తండ్రి అయ్యా నమ్మకం తండ్రి గురువులు నీటి నిరగెట్టుకుని వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు నడుస్తున్నారు తనిపరం లేని ప్రభుత్వం పనిపెరం లేని నాయకులు లేవా అయ్యినప్పుడు మన గురించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకం ఏంటండ్రి అనేసి కోట్ల మంది ప్రజలు నమ్మకం ఏంటండ్రి మురికివాడుల్లో ఉండేవాళ్ళు లేని వాళ్ళు తండ్రి అయ్యా నమ్మకం ఏంటండ్రి అయ్యా కృపణను గురించండి అదే రాక్కు లేని వాళ్ళకండి అయ్యా నమ్మకం ఏంటండ్రి రెంగిల్ గిండేగా అయ్యా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆతం చోట అనుమతిస్తుందిగా కురుపణించుకోవడం ప్రారంభిస్తున్నాను తండ్రి అయ్యా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో మనకు ప్రార్థిస్తున్నాం కృపుణాను గ్రహించండి తండ్రి ఈ ప్రభుత్వ నాయకులకి ప్రభుత్వ అధికారులకి జ్ఞానం అనుగురించి మనం ప్రార్థిస్తున్నాం వారం లేవాటి వారం బుద్ధి లేని వారం కదా తండ్రి అయ్యా జ్ఞాపకం చేస్తుంది అనుగ్రహించండి లోకానికి ఉక్కుగానికి మమ్మల్ని నేర్పించండి యొక్క లాక్ డౌన్ సమయంలో ఎటువంటి పరిస్థితులు తండ్రి మీరు మామూలు ఏ విధంగా ఉండవాలని కోరుతున్నారు ఏ విధమైనటువంటి పాత్ర పోషించవాలని కోరుతున్నారు విజయండీ మాటలు గట్టిగా వినపడుతున్నాయి నమ్మకం ఏంటంటే మా ప్రభు అనేసి క్రీస్తున్నాము పెట్టుకుంటున్నాను చక్రవర్తి గారు చక్రవర్తి గారు లేరు లేరండి ఓకే ఓకే ఇంకా రవి ఉన్నారా లేరు లేరా వనసింహాత్ గారు ఉన్నారు కదా బ్రదర్ వనర్ సింహ్ గారు మీరు ఈ వ్యాక్సిన్ గురించి కొంచెం ప్రార్థన చేయండి అది తొందరగా మార్కెట్ లోకి వచ్చి అదేంటంటే కొంతమంది పేటెంట్ దీనికోసం ట్రై చేయటం అట్లా కొంచెం వ్యాపార సంబంధంగా ఆలోచిస్తున్నారు దానివల్ల కూడా డిలే అయిపోతుంది అది త్వరగా మార్కెట్ లోకి వచ్చి చావులన్నీ కూడా ఆగిపోయేటట్లు తర్వాత మన గాంధీలు కూడా ప్లాస్మా థెరపీ అని వాళ్ళు స్టార్ట్ చేశారంట అది కూడా సక్సెస్ అవున్నారు వీళ్ళ గురించి కొంచెం ప్రార్థన చేయండి వీటి గురించి మహాగణుడు మహోన్నతులైన మాకు ఏమైనా పరిలో పండి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములు మా జీవితంలో మేము ఈ లోకములో ఏమి సాధించాము సంపాదించాము అనే దాని మీద కాకుండా మీరు మా జీవితంలో మా ప్రభు శాశ్వతమైన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో ప్రభుత్వ మేము పొందుకున్న మేలులు మీదిచ్చినటువంటి ఆశీర్వాదములు మీ కాపుదల మీ గొప్ప రక్షణ మీ ఆత్మాభిషేకము ఒక శుభప్రదమైన నిరీక్షణ వీటన్నిటి విషయంలో కృతజ్ఞత కలిగి సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను నిన్ను మహింపరచు వారుగా ఎల్ల మా తల్లి ఆ ఆత్మ సంబంధమైనటువంటి వాటి పైన వాటి మా మనసు ఉంచి మా ప్రభాపూ ఆరాధించి మహిమపరిచి ఘనపరిచి నిత్యము నిన్ను సూచించి వాక్యము నాకు మాకు ప్రసాదించండి మీకు మాత్రమే మహిమ కలుగును గాకండి అలాగే ప్రభావి కరోనా వైరస్ కొరకైనటువంటి వ్యాక్సిన్ కొరకు ప్రార్థన చేస్తూ తండ్రి మరి ఇప్పటికే చాలా మంది సైంటిస్టులు నిద్ర ఆహారాలు లేకుండా వారు ఆలోచన ప్రయోగాలు చేస్తున్నారు అయితే మా ప్రభ అది త్వరగా మరి మార్కెట్ లోకి వచ్చినట్లుగా సహాయం చేయండి అది ప్రభుత్వ తండ్రి ఆ అది ఒకవేళ మార్కెట్ లోకి వచ్చిన సెవెంటీ మాత్రమే పనిచేస్తుందని చెప్పేసి అని అంటున్నారు పరిపూర్ణమైన విడుదల శశ్వత అనేది మీలో ఉన్నది అనేటువంటి నమ్మకము ప్రతి వ్యక్తి ప్రతి వ్యాధిగ్రస్తుడు ప్రతి వైద్యుడు ప్రతి సైంటిస్ట్ తెలుసుకోవడానికి అది జ్ఞానోదయం కలగడానికి సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం చూపించండి మన ప్రభుత్వ అదేవిధంగా కొంతమంది ఇదే అదునుగా ఆ మార్కెట్ లో అవసరం బట్టి మా ప్రభుత్వ వ్యాపార మత్య మార్గంలో వారు ఆలోచన చేస్తున్నారు దృశ్య క్యాష్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో కొంతమంది ఉన్నారు అది దయచేసి మా ప్రభుత్వ మానవతా దృక్పథంతో ప్రజలు ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా వారు మా ప్రభుత్వ తండ్రి ఆలోచించేసి వ్యాక్సిన్ విడుదల చేయడానికి ప్రజలకు ఉపయోగకరంగా ఉండడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మా పది ప్రాణ జీవనమరణ పోరాటంలో ఉన్న మానవ జాతిని రక్షించుకోవాల్సిన సమయము అలా వదిలిపెట్టేస్తే గనక భూమి మీద మానవ జాతి లేకుండా పోతుంది అయితే ఈ కారణం ప్రహున తండ్రి మీకు తెలుసు తండ్రి కాబట్టి ప్రజలు జ్ఞానోదాయం కలిగి మీ వైపు చూసి రక్షణ పొంది వారు పాప జీవితాలను ఎక్కడైనా భయపడి వదిలిపెట్టినట్లుగా బ్రతుకులు కమపరుచుకున్నట్లుగా సహాయం ఇచ్చేయమని ప్రాధాన్యపడుతున్నాడు ఇజ్రాయెల్లో మా ప్రభుత్వ ప్రయోగాత్మకంగా అది కనుగొన్నారని అది ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచన చేస్తున్నారు దయచేసి మా ప్రభుత్వ అది వ్యాపారం విధానంలో కాకుండా అది మా ప్రభుత్వం అతన్ని ఉపయోగపడినట్లుగా సహాయం చేయండి కృప చూపించండి ప్రభుత్వ మార్కెట్లకు వచ్చి అనేకులకి అది ఆస్వాదకరంగా ఉన్నట్లుగా ఇంకా ఇండియాలో కూడా మా ప్రభుత్వ చాలా చాలా మార్గాల్లో నివారణ కోసం ఎదుగుతున్నారు తండ్రి మరి ప్లాస్మా థెరపీ బట్టి కొందా ప్రభా అది కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు అయితే మా ప్రభా చివరిగా మానవ ప్రయత్నాల వ్యర్థము దేవుడు మాత్రమే కార్యం చేయవాడనే విషయం అందరికీ అర్థమైనట్లుగా వారు ముసుగులు తొలగించి సహాయం చేయండి అర్థం చేసుకోవడం కృప చూపించండి నడిపించి మా ఏ విధమైన చేతనైనా మా వల్లయితే ఈ రోగమును పరి పూర్ణంగా నిర్మూలన చేయటం అనేది కాదు నాయన ఏ మనుషుడి వల్ల కూడా కాదు నా ప్రా మీరు మాత్రమే దాన్ని చేయగలడు చేయగలరు తండ్రి మీరు సహాయం చేసి నడిపించి మహిమ పొందమని ఆదరించి ఆశ్వదించమని మా ప్రజలందరూ కూడా బ్రతికి మారు పొంది రక్షణ పొంది నిరాజ్య వారసులు గావించబడి మీ మహిమ రాకడకు సిద్దపడేటువంటి భాగ్యం ప్రసాదించమని ఏ సుప్రభు ప్రశస్త నామలు ప్రార్థన చేసి అడిగి పెడుకుంటున్నాము తండ్రి ే ఫర్ దాస్పల్ అవుట్ రీచ్ ఇండియా భారతదేశ స్వార్థీకరణ గురించి తక్ క్రైస్తవుల మీద దాడులు ముప్పై శాతం జరిగాయి బీజేపీ పాలనలో వాళ్ళు బాగా ప్లాన్స్ వేసి ఎట్ల దీన్ని ఆపాలని చూస్తున్నారు సో దాని గురించి వారి ఇప్పుడు ప్లాన్స్ అవన్నీ కూడా దేవుడు నల్లిఫై చేయలాగిన వాళ్ళు ఏసీ డెంట్ ఆర్ఎస్ఎస్ విహెచ్పీ ఇవన్నీ కూడా చాలా బలంగా వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి వీళ్ళ ఆలోచనల్ని వ్యర్థం చేయలాగిన ప్రభు మాకు ఇంబనాలు తెలుస్తున్నాను తండ్రి కాలంలో తండ్రి ఆరాధించే నేను కొంచెం వదనాలు తెలుస్తున్నాను ప్రభావ తండ్రి నేను నేను ఆరాధించి పనియా అన్న గొప్ప ఆరాధన చేసింది కుమారుడు వల్ల తండ్రి నేను కుమారుడు చేసిన ఆరాధన బట్టి తల్లి బాబా తండ్రి తల్లిలో ఆసికొలిపారు మీరు మీకు వందనాలు విశ్వశలో ఉన్న ఆరాధనలో పిలుకొలిపారు అయ్యా తండ్రి ఆరాధించడం అయ్యా తింత ప్రాముఖ్యమైన నేర్పించి ఒకటి ఏడు గంటలకు వందనాలు తెలుస్తాం మా ఆరాధన మమ్మల్ని ఇంత మమ్మల్ని సంరక్షిస్తుందని ఆరాధన మమ్మల్ని కూడా తది ఇతరుల ముందు మమ్మల్ని సాక్షిగా నిలబడుతుంది పాలు ఆ పిల్లలు వాళ్ళ జీవితం ద్వారా నేర్పించారు అయ్యా ఆరాధన తండ్రి నిన్న ఎంత ఎంత ప్రాముఖ్యంగా మా జీవితంలో ఆరాధన తండ్రి నేను సన్నిధిలో ఉండి ఆరాధించే వరకు ఆరాధించి కొని ఆడుతున్నాను అయ్యా నువ్వు నన్ను రక్షించిన విధానం బట్టి నన్ను ఏర్పడుచుకునే విధానం బట్టి అయ్యా నేను ఏర్పరచుకోలేక నువ్వు తండ్రి కేవలం ఏర్పరచుకునే కాదు ప్రభావ తప్పిపోయినప్పుడు కూడా తండ్రి మరలా ఏ రీతిగా తండ్రి తప్పిన గుడి ప్రభా తండ్రి వ్యతికి ఏ రకంగా భుగాలు మీదెక్కించుకుని తండ్రి తండ్రి ఊరేగించి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నావు నీకు ఇంకో వందనాలు నీకు తెలుస్తున్నాను తండ్రి నన్ను అంతగా ప్రేమించే ప్రభావి అనేక సార్ పడితే అనేక సార్లు దూరం వెళ్తాను ఆయన కూడా రక్షించిన గొప్ప నీకు వందనాలు నీకులు తెలుస్తున్నాను తండ్రి ఆయన ప్రభాసుడుగా తండ్రి ఆయన ఒక రోజు నువ్వు తండ్రి ఎదుటి నిలబెట్టడానికి అమర్దుడు ప్రభా నేను ఆలోచించి కొని వాడుతున్నాను ప్రభావ అంత గొప్ప దేవుడిని నేను మీ విడుదల నీ రక్షణ ప్రభా తండ్రి నింద నిలబడే శక్తివంతుడు అయిన ప్రభావ దేవుడిని కలిగి ఉన్నందుకు నేను చూపించి అనిపించాల మా ముందు తీసుకొచ్చిన తాది అంశం బట్టి నీ పాలు దగ్గర సహాయం చేయండి తండ్రి నేను నార్త్ ఇండియాలో ప్రభావం సౌత్ ఇండియాలో కూడా అనేక స్థలాల్లో పోలీస్ స్టేషన్స్ పెట్టారు ప్రభావ ఎన్నో కేసులు పెట్టారు నీ బిడ్డల మీద ప్రాబా కేసులు ఏమైనా తెలుగు ఐఫినిస్ అయినాయో ఎవరికి ఇంకా కొనసాగుతున్నారు ప్రభావి కోర్టులు వెళ్తున్నారు నీ బిడ్డలు మాకు తెలవరు కానీ అయ్యా నీ బయట చూస్తున్నా ఉంటాయి నీ బిడ్డలని ప్రభావం మహారాష్ట్ర గవర్నమెంట్ ఎన్ని ఎన్ని సాగులు ప్రభావిరంగా శివసేన ఇన్ని రకాలుగా ఇంత వ్యతిరేకంగా ప్రజల చోట్ల ప్రభావ చేసింది చూస్తూ పరలోకం నుంచి తెలుసుకున్నాం అయ్యారు ఎన్నో విషయాలుగా ప్రభావం తండ్రి సరే మందిరాలు ప్రభావ క్లోజ్ చేశారు వాళ్ళు వాళ్ళ మందిరాలు కూడా క్లోజ్ చేస్తున్నారు కానీ వాళ్ళ టెంపుల్స్లోజ్ చేశారు కానీ అయ్యారు తండ్రి తండ్రి బంధించలేని అయ్యారు తండ్రి బౌలు తీసుకోవడం ద్వారా మాకు నేర్పించిన విధానం ఎంతో వందనాలు తల్లి ఆరాధించడం స్పందించలేరు అయ్యా తండ్రి స్వామి మా ఆరాధన బహు గొప్ప మా జీవితంలో పెట్టింది అది తండ్రి సంఖ్య నిరగొట్టేదిగా ఉంది అది భూకంపం తెచ్చేదిగా ఉంది అయా తండ్రి నేను ప్రభా రక్షణలోకి తీసుకొచ్చేదిగా ఉంది గొప్ప ఆరాధన బిడలికి తండ్రి నైనా ఈ సలాలు ప్రభా బహుశా ప్రభా తండ్రి ఎంతకాలం ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వాళ్ళు ఎన్ని అయ్యా తండ్రి ఈ ఆన్లైన్ లో ప్రభా తల్లి బిడ్డలో కలిసి ఆరాధించుకునే విధానం అయ్యా తండ్రి మేము ఒకరినొకరు తెలుసుకొని అనేక తండ్రి ప్రభా ఒకరినొకరు బలపరుచుకునే విధానము అసలుగా చూస్తే ప్రభా ఇంకా మందిరంలో కూడా ఇలాగా జరగదేమో శోభా మందిరాల్లో కూడా శోభా ఇంకా ఇంతటి ఓపెనింగ్ ఉండదేమో శోభానికి మా కుటుంబాల్లో కూడా మా బంధువు మా మధ్య కూడా శోభా తర్వాత ఏ ప్రార్థించుకోవటం ఏ రకంగా ఆరాధించుకోవటం ఇది వరకు ఊరికి కిట్ నిలి అయ్యే వాళ్ళు ఇదివరకు ఊరికే తండ్రి ఎన్నో వినోదాలు ఎన్నో ఎన్నో భోజనాలు ప్రభావ రకరకాలుగా పరిశ్రమ ఈ రోజు క్లిక్ చేసారు కట్ చేసి ప్రభావ ఈ బెడ్ లో ఆరాధించేవారుగా ప్రార్థించేవారుగా అయ్యాన్ని వాక్యా నేర్చుకునేవారుగా అయ్యాక ట్రైన్స్ చేయించు ప్రభావం ఇలాంటి బీజేపీ ఎవరైతే మీకు వ్యతిరేకంగా బీజేపీ గవర్నమెంట్ ఎన్ని ఎన్ని ఆర్గనైజర్స్ వచ్చేసింది ఎన్ని సబ్బిదైన ఎన్ని రకాలుగా డబ్బులు కట్ చేయించారు ప్రాబాబా సర్వీసైనా ఎంత నష్టం తీసుకొని వచ్చారు నీ మందిరానికి కన్యానికి ప్రాబాబి హీరో డబ్బులు తింటున్నారు అని అది ఆ డబ్బులు రానికుండా చేశారు అయా స ఎంతో దుర్మార్గంగా తీసారు సభ ఇవన్నీ పరలోకే చూస్తున్నాను అయా క్షమించండి దాని ప్రభావ నీ ప్రజలు అయా నీ ప్రజలు బెడలుకున్న శక్తి గొప్పది సభ నీ శక్తి ఇచ్చేవారు అలబడటానికి సహాయం చేయండి రాబోయే రోజుల్లో ప్రభావ వీటన్నిటినీ ప్రభావం ఫేస్ చేయడానికి ధైర్యంతో ప్రజలకు ప్రభావ కావలసిన ధైర్యము ఆ ఈ లాక్డౌన్ లో కావలసిన ట్రైనర్ తో దైచం రాజు నేను ఇప్పుడు ప్రేయర్ చేస్తాను మన చంద్రశేఖర్ గారు క్లోజింగ్ ప్రేయర్ చేయండి సార్ మీకు బ్రదర్ మీకు పాయింట్ ఏంటంటే తప్పుడు బోధలు అబద్ద ప్రవక్తలు వ్యాపారం చేసే పాత్రలు ఇలా లాభాపేక్షలు వాక్యంతం అనుకూలంగా ఇలాంటి వారిని క్రైస్తవ సమాజం విడిచిం పోవాలని వాళ్ళు కూడా దేవుని భయం కలిగి జాగ్రత్తగా వాక్యం ఉన్నట్టుగా బోధించలాగిన ఈ పాయింట్ మీద ప్రార్థన చెప్పాలి నేను చెప్తాను కృపగలిగిన మా ప్రియపరలోక తండ్రి మా గొప్పదేవ సర్వ సృష్టికర్తమైన మా తండ్రి మహాగనుడ మహోన్నతుడ పరిశుద్ధుడా విద్య నివాసి భూమిని పాదపీఠముగాను ఆకాశములు సింహాసనముగా చేసుకుని సర్వము నిల్చున్న సర్వాధికారి నాయన అతి పరిశుద్ధమైన పాదముల చెంతకు కృపా సింహాసనం ఎందుకు మిమ్మల్ని ఆరాధిస్తూ కీర్తిస్తూ హెచ్చిస్తూ గనపరుస్తూ మీ ప్రియకువాడు మా ప్రభునే స్వీకరిస్తూ నా మమ్మల్ని మీదకు కూడి మా దేవ మా ఎంత గొప్ప దేవుడవ ఆయన ఎంత ప్రేమ గలవాడో ఎంత కృపగలవాడో మా దేవ ఆయన మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ఆయన మీ బిడ్డలుగా మీ సత్తుగా మీ స్వకీయ సాంప్రాద్యంగా మమ్మల్ని చేసారు నాయన స్తోత్రులు మా ముఖ్యంగా నా జీవితంలో తండ్రి మీరు చేసిన అద్భుత కార్యములను బట్టి స్తోత్రం ఆయన ఆత్మీయ విషయాలు ఎదిగిన స్థితిలో అంధకారములు వ్యక్తివైన విషయాల ఆసక్తి లేని స్థితిలో ప్రభా లోకము కొరికే శరీరము కొరకే స్త్రూ సైతాను బంధకాల నుండి జీవిస్తున్నా నన్ను ప్రభావ మీరు వెనక్కి వెంటాడి రక్షించారని స్తోత్రం ప్రభా నా హృదయంలో కలవరము కలగజేశారు ఆయన స్తోత్రంలో ప్రభా నా హృదయంలో ప్రభా నరకము పరలోకం విషయాల గురించి ఆలోచన కలగజేశారు తండ్రి మీకు స్థూత్రులు నా పాప జీవితాన్ని నా రోత జీవితాన్ని పడిపోయిన పతనమైన జీవితాన్ని తండ్రి నాకు చూపించారు ప్రభావ స్తోత్రం నాయన ప్రభా నాయన తండ్రి నా యొక్క ప్రతి పాపం నొప్పుకున్నప్పుడు ప్రభావ వాటిని క్షమించారని ఆత్మ విశేత నాకు ఇచ్చినందుకు స్తోత్రం నా తండ్రి ప్రభా నాయన మీకు శత్రువుగా జీవిస్తున్నప్పుడు నాయన నన్ను మీ మిత్రుడుగా చేసుకున్నారు నన్ను మీ బిడ్డగా చేసుకున్నారు తండ్రి వ్యక్తి స్తోత్రం మీ పేరు కుమారుని అందు తండ్రి ప్రతి ఆశీర్వాదం పొందటానికి పబ్బా నన్ను అర్హునిగా చేసినందుకు చూపించుకుంటున్నాను మీ ఇంటి వారిగా నన్ను చేసినందుకు స్థోత్రం నా తండ్రి మా దేవ మీ కుటుంబంలో నన్నున్నందుకు స్తోత్రులు నా తండ్రి నాయన ఆరాధనను మా దృష్టి తీసుకుని వచ్చినందుకు నాయన ఇంత గొప్ప ఆరాధించింది తండ్రి మీకు స్తోత్రులు బిడ్డను మీరు ఇచ్చినప్పుడు పబ్బా అది స్పాంటేనియస్ గా ఎవరు చెప్పకుండానే ఎవరు ఆరాధన తండ్రి దేవా అదేవిధంగా ఎలిజబెత్ యొక్క ఆరాధన బట్టి మరియు ఆరాధన బట్టి స్తోత్రులు ఆయన ప్రభాయన ఎలిజబెత్ గర్భంలో శిశువు కూడా నాయన ఆయన గంతులు వేసాడు తండ్రి నీకు స్తోత్రులు నా దేవ మా తల్లి ఈ ఆరాధన తండ్రి ఆయన హృదయం నింపునందుకు స్తోత్రం తండ్రి ఎంత ఆరాధించినప్పుడు సరిపోయినటువంటి కార్యములను ఆయన నా జీవితంలో చేశారు ప్రభా నా జీవితకాలం అంతా ఆరాధించినట్టు దిన ఆరాధించినట్లు నేను సరిపోయినటువంటి ఆరాధన తండ్రి స్తో తండ్రి ఇదిగో ప్రభాయన ముఖ్యంగా తండ్రి మా యొక్క దేశంలో తండ్రి నాయన పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉంటుంది ప్రపంచం అంతా కూడా సహాయం చేయండి మా నాయన అనేక ఇబ్బందులు అనేక ఇరుకులు ప్రభావ ఆర్థికమైనటువంటి సమస్యలు తండ్రి అనేక విధాలుగా సఫర్ అవుతున్నారు తండ్రి సహాయం చేయండి మా దేవ కరోనాతో ఎఫెక్ట్ అయిన వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి సహాయం చేయండి ఆ దేవ ముఖ్యంగా ఏమైనా ఏవనస్తుల గురించి ప్రార్థిస్తుంటున్నాయి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి సహాయం చేయడం ఇది సమగ్రంగా జీవించడానికి సహాయం చేయడం తవ్వా నేన తండ్రి వారు తమ నేన జీవితాలను మీకు సమర్పించుకోవటానికి మీకు లోబడటానికి మీ అందు భయభక్తులు గారికి జీవించడానికి తవ్వా సహాయం చేయండి నా తండ్రి ప్రభావీలకు సహాయం చేయండి బలపరచండి నాయన ప్రభానైనా తండ్రి అనేకులు మనసులు ప్రభుత్వ దారిత్రిక సారంగా జీవిస్తున్నారు ప్రభా వారికి ఎవరి భయం లేదు తండ్రి సహాయం చేయండి ప్రభావాయినా తండ్రి ప్రభా ఆ యొక్క దురలవాట్లు అయినా నా ప్రభా డ్రగ్స్ మరియు ప్రభా ఆల్కహాల్ మరియు ప్రభానైనా ఇతర ఇంటర్నెట్ ఇటు అన్నిటికి బానిసలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తండ్రి సహాయం చేయండి ప్రభావ క్రైస్తవ యవనస్థుల జ్ఞాపకం చేసుకుంటు ప్రభావ వారు కూడా తండ్రి తమ మార్గంలో విడిచి తండ్రి మీకు సంపూర్ణంగా లోబడినట్లు సహాయం చేయండి ప్రభా వాళ్ళు నుల్వెచ్చగా ఉండకుండా సహాయం చేయండి తండ్రి ఆయన ప్రభా తండ్రి మీకు సంపూర్ణంగా లోబడి నాయన జీవితాన్ని మీ కాడి మోసే జీవితాన్ని వారు దయచేవాల్సి పెట్టుకుంటున్నాం ఆయన యవనస్తులు వాళ్ళు మనసులో శాంతి కొరకు లోకంలో నాయన అటు ఇటు పరిగెడుతున్నారు తండ్రి మీ వాక్యం వారి వద్దకు వెళ్ళి వారికి కావాల్సిన శాంతిని సమాధానాన్ని మీరే వారికి దయచేయవలసింది నేను దయచేసి తండ్రి మీరు మీ వైపు వారిని తిప్పుకోవలసిందిగా ప్రార్థిస్తుంటున్నారు నేను దర్శించండి ప్రభు అనేక ఈ లోకంలో ఏమి లేదని రాణిత్య ఎంతగా ఫీల్ అయ్యి సహాయం చేయండి మా దేవ వారిని కరుణించండి చూపించండి తండ్రి ప్రభా ఎందుకంటే ప్రభా రా దినాలలో వారే తండ్రి నాయన మీ కొరకు జీవించవలసిన వారు వారే నాయన ఈ బ్యాటర్ తండ్రి ముందుకు తీసుకు వెళ్ళాలి ప్రభాయన సహాయం చేయండి తండ్రి కరణించండి చూపించండి నాయన ఈ విధంగా ప్రభావి మేమందరం కూడి ఈ యొక్క ఆన్లైన్ లో ప్రార్థించడానికి సమయాన్ని పట్టించుకుంటూ మమ్మల్ని మా సమస్త మీ చేతికి అప్పగిస్తూ ఈ కొద్ది ప్రార్థన మా రక్షకుడు కేసు అడిగి వేడుకలు గట్లు నడుచు ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్రవ తండ్రి మీకు వన్నాళ్ళైనా గొప్ప దేవ మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభావ నేను ఈ ఉదయ కాలం నుంచి ప్రభావ మిమ్మల్ని తనమల్ని స్థితించలాగా గనపరచలాగా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వన్నాళ్ళు తండ్రి ప్రభావ రక్షణ అనుభవం ఎంతో బాధ్యత మీ నుంచి పొందగలిగినా యొక్క తనమల్ని గొప్ప బహుమానం అని మీరు గ్రహించగలిగినాం తండ్రి దాన్ని పట్టుకొని మేము మా జీవితకాలం జీవించాలన్న మీరు సహాయపడమంతా ఆర్థిస్తామైనా అనేక పోగొట్టుకుంటారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి దాన్ని బట్టి మీకు వనాలైనా ప్రభా ముఖ్యంగా ఇక యుగ సమాప్తి చివరి భాగానికి మేము వచ్చినాం ప్రభావ అంచునా ఉంటున్నాం తండ్రి ఏ క్షణంలో ఇక కాళ్ళు ముగిస్తుందో తెలియదు కానీ ప్రతి క్షణం తను మళ్ళీ మీ యొక్క రాత్రి కొడుకు కనిపెట్టుకుని జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి ఆయన ముఖ్యంగా ప్రభావ క్రైస్తవ సంఘం గురించి ప్రార్థిస్తున్నారు తండ్రి ఓ ప్రభావ చివరి కాలానికి వచ్చేటప్పటికి తండ్రి క్రైస్తవ జీవితం మీరీతిగా ఉంటే మీరు మాకు తండ్రి అనేక పర్యాలు మీరు మా తను మాట్లాడుతున్నారు ఓ నైనా అటువంటి గుణగణాల నుంచి మాకు విడుదలగా కల్పించమని ప్రార్థిస్తున్నాం నిర్లక్ష్యమైన జీవితం తండ్రి సమాన తన్మలి సమాధానం ప్రభ తన్మలి ఆ యొక్క మనుషుల తన్మలి ఆహ్లాదకరమైన తన్మలి బోధని తన్మలి మనుషులు స్వీకరిస్తున్నారు నేను కానీ ఓ ప్రభ ఖండించే బోధ ప్రభా హెచ్చరి ధృవీకరించింది రోజు ఐశ్వర్యానికి బానిసాగిపోయింది ప్రభు ఈ రోజు క్రైస్తవ జీవితం ప్రపంచం నేను అదన నుంచి వారిని బయటికి తీసుకుంటాను డిప్రవ్వా ఓ ప్రభుత్వ క్రైస్తవ జీవితంలో ఆయొక్క ఉద్యోగాన్ని తీసుకుంటాం అని ప్రార్థిస్తున్నాం అబ్బద్బోదండి తన మళ్ళీ వాళ్ళు ద్వేషించి అర్చించుకుని దాన్ని విడిచిపెట్టి రాజాయనం యొక్క మన్నా కొడుకు తన ఆసక్తితో ఎదురు పెట్టుకునేలాగిన సహాయపడండి తండ్రి అది గ్రహించడా అది స్వీకరించేలాగా మీరు ఆత్మీయ నేత్రం ఇస్తామని ప్రార్థిస్తున్నాం కొంతమంది శ్రీవకులు తండ్రి ఓ ప్రవ మంచి వారు తండ్రి మంచి గుణం కలిగిన వారికి ఆయన ప్రభావ కానీ నీ హృదయాన్ని ఆ అనుసారంగా జీవించలేని స్థితిలో ఉంటున్నారు ప్రభావ మంచి ప్రవర్తన కలిగిన వారే కాని ప్రభావ వాక్యాన్ని తన మళ్ళీ పాటించని వారిగా తండ్రి సంఘాన్ని పోషించని కాపర్ లాగా కనిపిస్తున్నారు వారి పట్ల కనికరం చూసిస్తున్నాం ఇంకొక అవకాశం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఒక వారికి క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి చరలను స్వస్థపరచండి తండ్రి వారికి నూతనంగా అభిషేకం దయచేయండి ముఖ్యంగా ప్రభావారికి పర్లోకప్పు జ్ఞానాన్ని అనుగ్రహించండి నేను మీ నీతిని రాజ్యాన్ని బతకమన్న ముందు ప్రభావ గుణగణం వారికి అనిపించండి అది అది గ్రహించి వారి గుణలను రాసుకోవడం లాగానే సహాయపడండి ప్రభావ క్రైస్తవ సమయాన్ని ఏ రీతిగా పోషించాలనో మంచి కాపర్ల ఉండేలాగా సహాయపడండి ప్రభావ అందుకు మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం దయచేయండి మీ యొక్క తన వాక్యపరిచర్యలో వాళ్ళకి జ్ఞానం అనుగ్రహించండి నాయన ఈ యొక్క తన మళ్ళీ ఈ టెక్నాలజికల్ వరల్డ్ మేము ఇప్పుడు జీవిస్తున్నాం తండ్రి అనేకమైన క్రైస్తవ సంఘాలు ప్రవ్వా ఆదరణ మానేసినాయి తండ్రి గల్లా పిరవడం మానేసినాయి ప్రవ్వా నిరాకరి అంతరం అందులో పాలు ఉందన్నారు నాయన కానీ ఇప్పుడు పాలు పొందలేని స్థితిలో ఉన్నారని ప్రతి ఇంటర్ వంట విరిచారు ఆఫర్ల కార్యంగా తండ్రి కానీ ఈ రోజు ఆ టీచింగ్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఎవరు విరచలేని స్థితిలో ఉన్నారినయన కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కనీద నేర్చుకోవడానికి సహపడండి తండ్రి వాళ్ళు నేర్పాల వారికి అటువంటి వివర్చన దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావ ఫైనాన్షియల్ గా వాళ్ళని ఆశ్రయించండి ఎందుకంటే ఇప్పుడు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారని ఆర్థికంగా వారిని కనికరించండి వారి కుటుంబాలను పోషించండి తండ్రి మీరేతండి మళ్ళీ డబ్బులు సహాయం తెచ్చండి ఆరోగ్యం సహాయం తెచ్చేయండి ప్రభావాల మందులు దయచేయండి నాయన మీ కృపలో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఒక క్షమాపణ పొంది ప్రభావ తిరిగి మీ కొరకు సంప్రపించుకొని జీవించే సేవకులుగా తయారు చేయండి మీరు అక్కడ కొరకు మమ్మల్ని అందరిసిగా పరచండి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఇంకా పాల్గొనలేని స్థితిలో ఉన్న మీరు ప్రభావ వారి వారి పనులలో నిమగ్నమై ఉండగా వారికి ధన విజయం ఇచ్చేయండి ప్రభావ అవును ప్రభావ మీ నుండి వేరుగా ఉండి ఎవరు ఫలించలేరు అన్నారు యహుయో అవును ప్రభానికే మేము ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీరు సంపూర్ణంగా నాటబడి మేము తన ఫలించేలాగా సహాయపడండి అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరి తన మీకర వద్దపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం సాధించుతున్నాం తండ్రి మన ప్రభుత్వం ఏసు క్రీస్తు కృపాంపు పరిశుద్ధత సంపూర్ణత స్పష్టత మనకందరికీ ఆ యొక్క వైరస్ బాధితులకు వారి కుటుంబాలకు సదాకాలంతో